నూట పదిహేను పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశముచేత పుట్టవలయు అట్లుగాకపోతే అతి కష్ట సాధ్యంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో అంతటా వ్యాపించియుండి కర్మవుంటే చేతిలోనో కాలిలోనో శక్తి లేకుండా చేసి అవిటివానిగా కనిపింపజేయుచు జీవుని చేత కర్మను అనుభవింపజేయు ఆత్మ వినుము భూమి మీద దేవతల గాని మంత్రముల జపముల ధ్యాసగాని లేకుండా పోవాలంటే పరమాత్మను పొందు మార్గము తెలియాలంటే సంపూర్ణమైన బోధ దొరకాలి అసలు సిసలైన బోధ తెలియాలంటే మానవుడు ఎన్నో జన్మల నుండి జ్ఞానము మీద అభిలాష కలిగి జ్ఞాన సంస్కారమైన జన్మలు రాగా ఎన్నో జన్మల చివరకు పూర్ణ బోధలభ్యమగుటకు కావలసిన గురువు దొరుకును అట్లు జ్ఞాన సంస్కారము లేనివారికి పరమాత్మను చేరుటకు ఉపయోగపడు బోధ దొరకుట చాలా దుర్లభమగును అటువంటి వారికి వారి సంస్కారమునకు తగినట్లు గురువులు లభించుచుందురు వారు చెప్పు బోధలే గొప్పగా కనిపించును